ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించడం నేర్చుకోవాలి ఆలోచించడానికి ఒక పద్ధతి ఏ చిన్న విషయమైనా కానీ అది ఒక జోక్ కావచ్చు ఒక బిగ్ న్యూస్ కావచ్చు ఒక గాసిక్ కావచ్చు దేవైనా సరే నువ్వు నీ లోపలికి తీసుకొని దాన్ని ఆహ్వాదించాలంటే దానికి ఒక పద్ధతి నువ్వు కంప్యూటర్లో ఎట్లయితే ఆపరేటింగ్ సిస్టమ్ ఉందో ఆ విధంగా మన మైండ్లో ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఉండాలి సహజ సిద్ధంగా ఇప్పుడు పెద్ద పెద్ద కార్పొరేట్ సమస్యలు సిస్టమ్ అమ్మప్పుడు వాళ్ళు ఓఎస్ ఫేస్ పెట్టేసి ఉంటారు అర్థమైందా కానీ మనిషి విషయంలో ఏమి నాకు అంటే పసిపాప ఎంత హార్డ్ డిస్క్ అర్థం ఆ ఎంత హార్డ్ డిస్క్లో అయిన చెత్త అంతా చేస్తారు దాన్ని అనలైజ్ చేసి అర్థం చేసుకునేటువంటి కెపాసిటీ ఆ బిడ్డకు ఉంటుంది ఆ బిడ్డ ఒకటి హెల్ప్లెస్ అది తను లేదు తన ఆహారం తను ఎత్తుక్కోలేదు తనంతా రక్షించుకోలేదు అటుకుండా తల్లిదండ్రులపైన డిపెండ్ అయింది ఆ ఒక్క కారణం చేత వీళ్ళు ఏం చేస్తారో ఆ బిడ్డని తమకు నకలుగా తయారు చేస్తారు వీడు ఒరిజినా అంటే అది కాదు వీడు వాటి తరపు సమాజంలో కదల ఓకే నేను కనుక్కున్న సత్యం ఏమంటే మనం ఏ విషయాన్ని మనం రిజీవ్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంథ్రపాలజీ తెలియాలి మనిషి ఎట్లా వచ్చినాడు అడవుల్లో ఎట్లా బతుకున్నాడు ఆయుధాలు లేకుండా ఎట్లా బతుకున్నాడు ఆయుధం వచ్చినాక ఎట్లా దొరుకుతుంది టిప్పు కనుక్కున్న తర్వాత ఎట్లా పెట్టుకున్నాడు అర్థం కదా మళ్ళా సంచార జీవితం మొదలవుతుంది ఈ అడవుల్లోని జంతువులంతా వేట చంపేస్తాడు రా రావు జంతువులు మీరు వస్తే మళ్ళీ వస్తాయా రావు మీరు అడవులకుండా ప్రయాణిస్తాడు పొరపాటుగా సముద్ర తీరం నదీ తీరం సంచారమే అక్కడ వాడేసి పల్లి ఎట్లా వస్తుందని కనుక్కుంటాడు పంట ఎట్లా పండుతుంది ఏదో ఒక పంట వేసుకోవడం పంట చేతికి రాగానే మళ్ళీ మకా మార్చేయడం అది సంచార జీవితం సంచార జీవితం ఎట్లా సాగింది ఆ తర్వాత స్థిరవాసం వస్తుంది స్థిరవాసం ఎట్లా సాగింది ఇది ఆంథ్రపాలజీ ఓకే దీంట్లో ఇప్పుడే ఇంపార్టెంట్ సబ్జెక్ట్ వస్తుంది ఇదేమ్రా అంటే నువ్వు చెప్తున్నావు కదా మనుషుల్లో వేరియేషన్ ఉంటుంది అనేసి వేరియేషన్ అనేది ఎక్కడొస్తుందిరా అంటే ఫిజికల్ స్టఫ్ ఇంటలెక్చువల్ స్టఫ్ దీన్ని బట్టి మనుషుల్ని రకరకాలుగా విభజించవచ్చు సిక్స్టీ పర్సెంట్ అంటే సిక్స్టీ ఫిజికల్ ఫార్టీ ఇంటలెక్చువల్ ఇట్లా పర్సెంటేజ్ మాత్రం నైంటీ పర్సెంట్ ఉండొచ్చు ఫిజికల్ కానీ వాటికి టెన్ పర్సెంట్ ఇంటెస్ట్ వచ్చి ఉంటుంది ఈ ఏమవుతుందంటే అడవుల్లో ఆకులని అడుగు ప్రతికేటప్పుడు దేనికి ప్రాధాన్యత ఉంటుంది ఇప్పుడు అంగ బలానిక బుద్ధి బలానిక మంగళానికి ప్రాధిక్యత ఉంటుంది కానీ అక్కడ కొంత బుద్ధి కూడా అవసరమవుతుంది ఫార్ ఎగ్జాంపుల్ కొన్ని పక్షులు పూత పెట్టారు పూత పెట్టినప్పుడు ఒంటే అనుకు కొన్ని కుండేళ్ళు అవి పరిగెత్తిపోతూ ఉంటే ఇక్కడ ఏదో పులి వచ్చింది సమ్ సెన్స్ సమ్ ఇంటలెక్చువాలిటీ అది ఉన్నవాడు అంగబలం గల వాడికి సహాయకుడిగా సలహాదారుడిగా మాట్లాడు ఓకే ఇక్కడికి బ్రాహ్మణ క్షత్రియ అనేటువంటి రెండు గ్రూప్ వచ్చింది మళ్ళీ ఎప్పుడైతే సంచార జీవితం మొదలు పెడతారు సంచార జీవితం మొదలుపెట్టినప్పుడు వేరే గుంపులు తారాసపడతాయి ఎదురుగా వీడి దగ్గర ఉన్నది వాడికి వాడి దగ్గర ఉన్నది వీడికి అవసరం అవుతుంది అప్పుడు మాట మంచి సంప్రదింపులు లెక్కలు బొక్కలు ఇవన్నీ వస్తాయి అప్పుడు వైశ్యుడు వస్తాడు ఓకే ఆ తరువాత స్థిరవాసం మొదలుపెడుతుంది స్థిరవాసం మొదలైనప్పుడు ఏమవుతుంది అంగబలం యొక్క అవసరం కొంత తగ్గుతుంది బుద్ధి బలం యొక్క అవసరం కొంత పెరుగుతుంది ఇక్కడ వైశ్య లక్షణాలు నేను చెప్పినాను కదా మాట మంచి లప్రజుండు లెక్క బొక్క ఇవి ఉండేవాడు వైశ్యుడు వాడి అవసరం వస్తుంది అప్పుడు ఏమవుతుందంటే క్షత్రియ లక్షణాలు లేకుండా బ్రాహ్మణ లక్షణాలు లేకుండా వైశ్య లక్షణాలు లేకుండా ఉన్నవాడిని వీళ్ళు సేవకులుగా పెట్టుకున్నారు అదే షూటింగ్ ఓకే ఓకే ద పాయింట్ ఇది ఆంధ్రపాలకి వర్ణాశ్రమ ధర్మం అంటే బ్రహ్మదేవుడు కళ్ళల్లో నుంచి ఒకడు రొమ్ములో నుంచి ఒకడు తొడల్లో నుంచి ఒకడు వచ్చింది కాదు కాలానుగుణంగా కాల అవసరాన్ని వచ్చింది కానీ ఇది ఎక్కడైతే పొరపాటు అవుతుందా అంటే ది హ్యావ్ బిగన్ టు డిసైడ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ బర్త్ ఇప్పుడు మనకు ఎన్నో కామెతలు పండిత పుత్ర పరమ అది వాళ్ళు పట్టించుకోలే బ్రాహ్మణుడికి పుట్టినావా నువ్వు బ్రాహ్మణుడి క్షత్రుడికి పుట్టినావా నువ్వు క్షత్రుని మీరు ఒక ఆత్మహితి కావాలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ యజ్ఞాల గురించి యజ్ఞాల యొక్క తాత్పర్యం ఏమి యజ్ఞాలని అయితే ఏం పొడుస్తాము ఏం జరిగిపోతుంది ఏదైనా ప్రకృతి అమౌంట్ కండిషన్స్ ఉన్నప్పుడు దాన్ని నుంచి ఎక్స్కెప్ కావాలి దానికి ఏ బొమ్మ లేదు ఏం విషయం అంటే పకటి పూట వీటికి సూర్యుడు ఉంటాడు వెలుగు సూర్యుడు అస్తాక చీకటి భయం వీడి ఏ తత్వం ఎక్కడ వచ్చి అటాక్ చేస్తుందో ఏ క్రూర గృహం నుంచి వేటాడుతుందో వీడికి భయం అప్పుడు వీడు అగ్ని కనుక్కున్నాడు ఆ రోజుల్లో అగ్గి పుట్టించడం అంటే సమాజా అది ఏ రాయ నుంచి అగ్గి వస్తుందో ఎట్లా వస్తుందో జీవకారంలో కాబట్టి ఆ అగ్నిని భయంకరంగా హైలైట్ చేసినాడు అర్థమైందా అదే యజ్ఞం యొక్క తాత్పర్యం ఈరోజు ఒక్క రూపాయి పెడితే అగ్గి పెట్టొస్తుంది యాభై పళ్ళు ఉంటుంది ఇప్పుడు నువ్వు ఎందుకు ఆ అగ్నికి అంత ప్రామికి ఇస్తావు నిలవ ఇది వీళ్ళు అవసరాన్ని బట్టి ఏర్పడినటువంటి ఆ డివిజన్ ఆఫ్ లేబర్ని పుట్టుకకు అంటగట్టి దానికి ఆత్మస్థితి కోసం దేవుళ్ళను గుర్తిస్తారు యాక్చువల్గా మనిషి వచ్చేసి తన జీవితకాలంలో సూర్యుడిని పొత్తు ఉండొచ్చు ఎందుకంటే వెలుగుకిస్తాడు చూపెట్టే తొలగిస్తాడు కాబట్టి చంద్రుణ్ణి కూడా పూజించి లేదు వాయువు పెను తుఫాను అది వీటి కంటే శక్తిమంతమేమి కాబట్టి వాయువుని కూడా పూజించి ఉండొచ్చు భూమి కంపించ దాంట్లో ఒక లాజిక్ ఉంది ఏమంటే వీళ్ళు దేవుతోనైతే పోరాడలేదు దాన్ని పూజించడం మొదలుపెట్టినాడు లాజిక్ పెట్టుకోదా వాడి పిచ్చి ఎవరి పిచ్చి వాడిగా ఉన్నాం ఆ మానవునికి ఉన్నటువంటి పిచ్చి అది ఓకే లో నువ్వు దండం పెట్టినా అన్నా తుఫాను వచ్చి దాని యొక్క కర్మార్థం పెట్టబేడా సర్దుకొని పోతా ఉంటుంది అర్థం కదా బట్ డసంట్ క్యాప్స్ యువర్ నమస్తే ఆర్ అదన్నా కదా మీరు వ్యతిరేకతను కూడా అది క్యాబ్ చేయాలి ఓకే అది వాటికి అది వచ్చిపోతూ ఉంటుంది వీరి పిచ్చి ఈ పంచభూతాలు పంచభూతాలని ఉపూజించుకునే విషయంలో ఒక లాజిక్ ఉంది కానీ ఈ ముండనా కొడుకులు ఎవరు బుద్ధిబలంతో ఆ గుంపుకు నాయకుడుగా ఉన్నవాడిని యాక్చువల్గా వీడు వాడికి సాయంగా ఉంటూ వచ్చినాడు ఒక దశలో ఏం చేస్తాడు వాడిని కమాండ్ చేయడం ప్రారంభిస్తాడు అర్థమైందా వాడి వీక్నెస్ ఏమి కనుక్కొని ఆ వీక్నెస్ని బట్టి వీడు ఆడుకునే వీడికి వారికి అగ్రిమెంట్ నువ్వు ఏ తప్పు చేసినా తప్పులేదు నేను ఏ తప్పు చేసినా తప్పు లేదు ఇది ఒక వైదిక He is formulating the rule a uh, rule me implement cheyalani vadu evado uh, ayayadu nayakudu nayakula like lagapada rules panche rules lagapada like nayakundi prashnistar janalu no. uh, kana kodaka nu etra moodu pellilu chestunta andavainaa idi mutual understanding between uh, religion and the government adi inga korasalu ట్టి ఇంకా రాకెట్లో తిరిగిన ఏదైనా భుజగ్రహంలో కాపురం పెట్టిన ఇవి ఇండియన తరం తనే ఉంటుంది ఇది బేసిక్ ఇది ఇప్పుడు వేదము బొంగు పోసడ వచ్చే బాగుంది ఈ దీనికి అన్నిటికీ బేసిక్ ఏం చెప్పు వేదము దేవుడు దెయ్యాలు వేదము బొంగి ఏం చేయాలి భయం దేని గురించి భయం వాడికి వాడి భవిష్యత్ మరణం గురించి భయం భవిష్యత్ అంటే మరణం కాదు భవిష్యత్ అంటే ఎన్నో వాడికి అర్థం కానిది ఒకటే మరణం మరణం కాబట్టి ఈ మరణం తర్వాత ఒక కొనసాగింపు ఉండాలి వాడి కోరిక ఉండాలని వాడి కోరిక నేను నేను చెప్తున్నాను కదా మైండ్ కేరు గురు వాడు నేను చెప్పినాను కదా బ్రాహ్మణుడు కష్టపడుతూ ఉంటాడని వాడు కూడా చావులు తీసి వండుకుంటాడు వాడికి కూడా ఓదార్పు కావాలా కానీ వాడికి తెలుసు వాడు చెప్పేది తప్పు ఆయన వీడికి ఫీడ్ చేస్తాడు హాయ్ గుర్తించేది ఒకడు కాపాడేది ఒకడు చంపేది ఒకడు అంత క్రియేషన్ ఈ నువ్వు కావాలంటే చూడు ఈ వేదాలు వీధాలు అన్నీ మాట్లాడేది ఏమి రా అంటే నువ్వు మనకు కనిపించేది శరీరం మనము మనము ఐడెంటిఫై చేయగలది మీ ఆలోచన విధానం మీ బుద్ధి వాటి వాటి అని చెప్పి అంటే ఇప్పుడు మీరు మీ క్యారెక్టర్ మాట్లాడేవాళ్ళు కాబట్టి చెప్తాను అదే ఎన్టీ రామారావు కనిపిస్తుంది ఏలేదు ఇది కంటికి కనబడేది కానీ వీడేం చేస్తాడంటే వీటికి అవతల ఇంకేదో ఉంది ఏమే వైపు కాశీ వీడికి మరణం అంటే భయం మరణం తర్వాత అన్ని మెటాష్ అంటే వీడియేం చేస్తాడు ఎవరికి తెలియదు ఆ వృత్తే అదుపులో పెట్టుకోవాలా వీడిని అదుపులో పెట్టుకోవాలా కాబట్టి వీడేం చేశాను వీడు నీకు అసలు చాలే శరీరం నువ్వు అనుకున్నావా ఆ మనసు నువ్వు అనుకున్నావా ఆ బుద్ధి నువ్వు అనుకున్న ఏమి నువ్వు కాదు ఈడిగా అవతల ఇంకొకటి ఉంది ఈ అది మళ్ళీ ఇంకొక శరీరాన్ని ఎత్తుకుంటుంది ఇదంతా వచ్చి ఏమరా అంటే సైకలాజికల్ కౌన్సిలింగ్ అది చతుర్దేశంతో దేశ ఉంటే పర్వాలే ఇది రాజుకి బ్రాహ్మ ఈ బ్రాహ్మణులకి అండర్స్టాండింగ్ అనమాట రాజు విష్ణు రూపం బ్రాహ్మణుడు విష్ణుడు రాజు ఎవడి భార్యనన్నా చేసుకోవచ్చు బ్రాహ్మణుడు ఏ బార్యన్నా చేసుకోవచ్చు వారి గేమరంటే పిల్లలు కల్పించేస్తారంటే మను మను తనే కొత్తగా కల్పించి చెప్పలే ఇంత ఉంది అనమాట ఇప్పుడు ఒక చిన్న జోక్ పడివేళ్ళు కామెడీలు ఇప్పుడు చండాలగల అన్న అది పాల్ యాభై టు ఆదివాసీద అది ఎప్పుడు అయ్యో పరచి పొందవ చందాలం అది మనకు తెలియదు మనకు చప్పటి నుంకొచ్చి నది వేసి వస్తాను నేను చెప్పిన పాయింట్ ఏదైనా కానీ వేగదం కాని. ఇంకా వేదాలు అర్థం కాలేదు అని చెప్పేవి ఇవి వచ్చినాయి అదే ఉపనిషత్తులు ఉపనిషత్తులు ఉపనిషత్తులు కానీ నువ్వు దేని ఆది ముండక ఉపనిషత్తు కావచ్చు ఆదిశంకుడు కావచ్చు విశిష్ట సరే యా కవి ఊరు ఆన్సర్ ఐదు చిన్న చిన్న ఫాల్ అట్లా ఇంగ్లీష్ ఐలెక్ అంత ఐదా ఉన్న అది ఐ అది అంటాను అది అది ఉన్న సరైన ఎక్స్ప్లనేషన్ యాలకు కియా ఇంకనా మన ఇకిరాదే ఇంక మన ఇక్కరం నేను చెప్పడం ఒకటి ఇప్పుడు మన కొంచెం ప్రాక్టికల్గా ఆలోచిస్తాం అమీబా కొంచెం కదా ఏకకళ జీవి అమీబా అన్నది ఏకకళ జీవి ఏదో యాక్సిడెంట్గా కొంత నైట్రజను రేం చెప్పేది ఏం ఆమ్లం అని ఎస్క్యూ తర్వాత యాక్సిడెంట్ ఒక జీవి ఏర్పడింది ఏక కర జీవి ఆ కడ బలిచిపోయినప్పుడు రెండు నాకు విడిపోతుంది అది అది రెండు నా విడిపోతుంది అంటే ఈ సెల్ని ఈ సెల్ కాపీ చేసుకొని డబ్బులు అవుతుంది అన్న ఒక విషయం అని నా అప్సర్ ఉంది ముందు అది వంద ఈశ్వరం విష్ణు ప్ర అది వేసు అంతిపోయలు శ్రీకాళీకో శ్రీకాళ కిరీ అంత పైర అన్న కాళ పంపా రామాయణంలాగా చెప్పిన వీటన్నిటికీ బేస్ కెమెరా అంటే చావు చావు గురి చావు గురించి వీడికి భయము ఇంతేనా ఇంతేనా ఇప్పుడు బాల్యము వీళ్ళేం చేసినాడో ఎట్టాడో వచ్చినాడో వాడికే కూర్చుంటుంది అవును మళ్ళా విద్య ఈ కాలంలో నలభై ఏళ్ళ వరకు చేస్తా ఉన్నారు నలభైలో పెళ్లి చేసుకుంటాడు పెళ్లి చేసుకున్నాక ఇల్లు పెట్టాలా వారికి నగలు పెట్టాలా ఈ టెన్షన్స్ ఫార్టీ హైవ్ ఇయర్స్ అయ్యేజానికి దానికి మినోఫెస్ మొదలైపోతుంది దీనికి ఇంపార్టెన్స్ మొదలైపోతుంది చావు రెడీగా ఉంటుంది అంటే చావు రెడీగా ఉంటుంది వాడికి భయం అనే వాడికి భయం సరే ఈ మానవ భయాన్ని మనము ఎదిరించే ఒక దీనిగా మనం ఎందుకు దాని సెక్రెడ్ వాళ్ళు చెప్పే ఒక సామే ఇది ఎట్లా ఉందంటే నువ్వు చెప్పేది వాడే మరణ భయాన్ని కల్పిస్తాడు మళ్ళీ వాడే దానికి విరుగుడు చెప్తాడు కొట్టే వాడిని చెప్పడం మాకు టీవీ ఈ సెల్ ఫోన్ ఇది ఆన్ చేస్తే ఆన్ అవుతుంది కదా ఆఫ్ చేస్తే ఆఫ్ అంతే దానికి ఇంకో రూపాంతరం అనేది ఉంటుంది అంటారా దాంతో సంబంధం లేదంటే తను నేను నేనే ఆలోచించిందేమంటే అనేసి చనిపోతాడు అండ్ న్యాచురల్ న్యాచురల్ చనిపోయిన తర్వాత ఇంకో దాని పొల్యూరేషన్ అంటారంట బ్రికల్ తరంలో ఆ పొల్యూటరేషన్ మీకు ఫ్రీ అయిపోతుంది కదా ఆ జరిగేటప్పుడు ఏం జరుగుతుంది కొంతమంది యాక్సిడెంట్ చనిపోతారు కొంతమంది యాక్టివేట్ చనిపోతారు అది జరుగుతుంది కూడా మత ఆచారాల ఆచారాలు కొట్టేవాడిని కూర్చోడము అవి కొట్టేవాడిని చేయడం దహనం చేయడం చేస్తారు అది చేసిన తర్వాత శరీరం వచ్చేసి ఫ్రీపోతుంది దాంట్లో కొన్ని పాజిటివ్ లైన్ ఉంటుంది కొన్ని సెల్ఫ్ ఉంటుంది కొన్ని పోతుండే కొన్ని అది మెడికల్ బాగా నచ్చిన వాళ్ళకి ఫస్ట్ ఇంకో దర్శనం కాదు అదేమవుతుందంటే వెంటనే వచ్చేసి ఇంకో చాలా చిన్న కుళ్ళుతో మారా ఆ కుళ్ళు కూడా శరీరంగా లేకపోతే కూర్చున్న అది దహనం చేసిన తర్వాత ఆ యొక్క వాయువు వేరే వేరే ఒక జీవిగా టర్న్ కావచ్చు టర్న్ అయిన తర్వాత ఆత్మ లేదా ఒకటి ఉందంటే ఆత్మ ఒప్పుకుంటారు అన్న ఆత్మ కూడా ఉన్నాడు ఆత్మ పూజలో ఐవో త్రింగ్ నేను చెప్పేది ఏం ఈ రోజు ఈ క్షణం మనం ఏం చేయాలో అది చెయ్యాలా దట్ దట్టు యూ హ్యావ్ టు థింక్ విత్ యువర్ హార్ట్ అండ్ ఇంప్లిమెంట్ విత్ యువర్ బ్రెయిన్ ఓకే నువ్వుగా నీ జీవితాన్ని సక్రమంగా సాగిస్తే ఈ వేదాలు వేదాంతాలు ఉపనిషత్తులు గుణువులు వీటితో పని లేదు ఎందుకంటే మనిషి మనిషి ఏం చేస్తాడు అంటే ఉన్నదాని వదిలేసి లేనిదానికి పరుగులు తీస్తాడు నీ చిన్న ప్రియుడు ఉంటాడు అందమైన పెదాలు ఉన్నగా ఉంటుంది వాడు ఏం చేస్తాడు అంటే ఇంట్లో ఎవరు ఇంట్లో ఎవరు లేకపోతే ఏం చేస్తాడు అంటే నేనే ఐదుల పెంచుకొని మీషాలు పెట్టాడు పెరుగు కాంటే వాడు తొందరగా పెద్దవాళ్ళు వచ్చేస్తుంది అమ్మా ఇది లేదో పెద్ద రోగనమ్మా కల్ కుక్క చావు బాగా దిగి వాళ్ళు వాడు మళ్ళా రెండు మూడు కళ్ళు ఎంత ఒకటి రెండు ఉంటే కట్ చేస్తాడు మత్తుగా ఉంటే టై పెట్టుకోవాలి నై పెట్టుకుంటే అలర్జీ వస్తుంది లేదు ఈ మైనం పెట్టుకుంటే మళ్ళీ చేతులు తీసుకుంటాం నేను చెప్పను ఏ క్షణము నువ్వు ఏం చేయాలనో దాన్ని చేస్తూ యు మస్ట్ నాట్ పోస్ట్పోన్ చదువుకునే వయసా చదువు ఉద్యోగం చేసే వయసా ఉద్యోగం చేసుకో పెళ్లి చేసుకునే పెళ్లి చేసుకో అర్థం అయ చావు వచ్చిందా చచ్చిపో ఏ ఇబ్బంది ఇక్కడొచ్చే ఇబ్బంది అంతా ఎక్కడ్రా అంటే ఈజ్ గోయింగ్ ఆన్ పోస్ట్ పోనింగ్ చిన్నప్పుడు నేను గానా పెద్దోడైపోతే ఇప్పుడు నేను అనుకుంటా నేను గానా చిన్నోడు అయిపోతే అయ్యే పన కొన్ని రాల చక్రం వెనక్కి ఇక్కడ వచ్చింది చిక్కంతా ఇక్కడ ఏమ్రా అంటే సమాజము సమాజం అంటే ఏమి నలుగురు ఎడవులు ఇలాంటి నా లాంటి నలుగురు ఎదవలు కలిస్తే అది సమాజం నలుగురు కలిసి చేసేది చట్టం నలుగురు కలిసి చేసేది న్యాయం నలుగురు కలిసి చేసేది ధర్మం అందరం ఎదవలనే అర్థమైందా నువ్వు కొంత స్పాంటీ అనేదిగా ఉంటే నీ ముద్ర వేస్తాను నందా ఒక టైప్ బా సామి ఒక టైప్ బా అంటే సమాజం ఏం చేస్తున్నా ఒక చట్టం తయారు దాంట్లో నువ్వు ఉండాలా ఏమే దాంట్లో నువ్వు ఉండాలా పక్కకు వచ్చినా వాళ్ళు నువ్వు నువ్వేదో ఈ సమాజము నిన్ను ఆ చట్టంలో బంధించడం వలన నువ్వు పోస్ట్ పోన్ చేసుకుంటావు నీకు పిక్కు వస్తే పిక్కలేవు చేస్తే చేపలేవు నవ్వు వస్తే నవ్వలేదు ఏడుపు వస్తే ఏడవలేదు ఏడిస్తే ఆడ ఎదురువా అంటారు నవ్వితే పిచ్చకుండా కూడ ఎట్ట నవ్వుతా చూడమంటారు ఇది ఏం చేస్తుంది రా అంటే నీళ్ళు కాంప్లెక్స్ కూడా తయారు చేస్తుంది థర్టీ మెయిన్ పాయింట్ ఉన్న ఏకైక సొల్యూషన్ ఏం రా అంటే వచ్చిందా ఫెస్ట్ లేదా పారిపో పారిపోయేసి ఆడ పూచుకొని ఫేస్ చేసి ఉంటే బాగుండేదేమో ఫేస్ చేసేసి పారిపోయి ఉంటే బాగుండేదేమో ఇవన్నీ మాట్లాడే అక్కడ ఇవన్నీ వస్తాయి ఏదే నీ పూర్వజన్మ సుకృతము నీ పూర్వజన్మ పాపము బొచ్చులు మోసరాలు ఇవన్నీ ఇవేవి కూడా ఏవే నాట్ అంత దుబాకో దీన్ని కన్నా ఇది కూడా చెప్తా దీన్ని గల వాళ్ళు వచ్చేసి వాళ్ళ స్వార్థం కోసం వాడకుండా చేసి ఉంటే ఇది ఒక అద్భుతమైన సైకో సైకోమెట్రిక్ ఎల్లు చేయాలంటే మనిషి వాడు తెలుసుకోవాలా ఏ ట్రాక్ చేస్తాను నేను తెలుసుకుంటా నేను తెలుసుకుంటా ఇంకోటి ట్రాప్ చేస్తాడు ఇంకా భారతదేశంలో కొన్ని వేల సంవత్సరాలుగా వర్ణాక్షణ దాంట్లో ఇంప్లిమెంటేషన్ లో ఉంది భారీ ప్రజానీకం మెజారిటీ ఆఫ్ ద పబ్లిక్ ఎక్సెప్ట్ అదే ఫ్రమ్ ఎడ్యుకేషన్ వాడటా తెలుసుకునేది ఇప్పుడు నేను నేను శంకరాచార్యని తిట్టి ఒక ఐటెం పెట్టాను అనుకో ఒక్క కూడా దాన్ని కౌంటర్ కానీ ఈ సూత్రం ఉండకూడదు గోచి పాత్ర రాష్ట్రం అనేది దాన్ని వాడు ఎక్కువ అని అగ్నేశ్ కు చెప్తా అది సర్వే కానీ ఎట్లా డిసైడ్ చేస్తావాడు నేను అడగడం పుట్టుకతోనా పుట్టుకతోనా వారి వ్యవహార శైలిలోనా అది పాయింట్ వ్యవహార శైలిలో అని చెప్తే నేను ఒప్పుకుంటా ఇప్పుడు మా అమ్మే నలుగురం కొడుకున్నాడు మా నాయనకు అతను మా పెద్దవాడు అలా ఉంది పాప మార్యారు రెండవది వైఖ్య కనకుంటే ఎంకప్ప పచ్చ పచ్చ తిట్టువారు ఎందుకు పోడా కండ తినియా మివచ్చా ఎందుకు పోడా సా తర్వాత ఇది సాప్పదే కై ఎప్ప కైకపోయి ఎక్కువ ఎత్తు జో పోయిపోవడం జాలి ఎక్కడ చిన్న వంద ఎవడో ఒకడు వారికి కావాలి ఆచారం చేయడానికి నేను క్షతియుడు ఒక తల్లి కడుపులో డిఫరెంట్ నాలుగు వర్ణాల వారు పుట్టచ్చు అది వేరే కదా కానీ జన్మత సూత్రుడు అంటే మెత్త కొట్టాలి కొట్టేది జన్మత ఎక్కడ చెప్తాను డిఫరెంట్ ఉంది మా మొదట ముందు చదవలేదు అది అప్డేట్ ఎవరు చేస్తాడా భగవద్గీతలో రాలేదా కొంచెం అంటే కిష్ణూర్కి తెలియదా ఇది కుటుంబ రాదని కుటుంబాలు ఏ బ్రాహ్మణ శత్రు మార్చున్నాను అక్కడ రాబట్టి యోగ పేరు మొత్తం తీసి పక్కన ఉండే పాయింట్ ఏమే గురువారం చేయాల్సిన మళ్ళీ గురువారం చేయాలి శుక్రవారం చేయాల్సిన మళ్ళీ శుక్రవారం చేయాలి చేసుకుపోవాలి నీ వల్ల కాదా నా వల్ల కాదు నేను చెయ్యను అనే శనివారం కూర్చొని చేశుట్టే బాహుడేదేమో గురువారమే కూర్చొని అయ్యో శుక్రవారం ఆ పనుంది అర్థమైందా పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఆత్మలు పరమాత్మలు పరమాత్మ పక్కలు పోషణ ఇది ఎందుకు పోస్ట్ సుమే రోస్ మోన్